ఒక్కరు కొట్టేస్తున్నారు కొత్తగా లేదు కొత్త మహిళా ఎన్ని సత్యాలు మీకు రెండు ఎందుకంటే వాళ్ళు నమ్మకం పో విచారాన్ని పోషకం చేస్తున్నాడు ఈ యాజ్ కూడా చేశారు ఆ దగ్గర ఏంటంటే యాజీలు కాదంటే అది మంచి పేరు పెట్టి పుస్తకానికి వేరే వస్తుందాపూర్ నాయకులు పెట్టింది అండ్ అలా నాకు కోయంబత్తూరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక స్వామి అన్నాడు అన్ని పుస్తకం చదివించాడు నేను అది ఆ పుస్తకం పేరుగా తెలంగాణ పుస్తకం చదివించాను రూపాయలు ఆ రోజు లేదు అని అన్నాడు అది చదివించడం అని అన్నాడు నేనున్నాను చదువు లేదు అంతే రోడు లేదు అండి ఆయన చదువు జరగలేదు నేను మర్చిపోయాట వచ్చి కాబట్టి ఆ పుస్తకం ఏ విషయం దాంతో మాట లేని అంత అంత నడుస్తున్నారు అంతే గొప్ప విషయంలో ఏదూ లేదు ఆ పుస్తకంలో మీరు ధర్మాపరికం చేసిన మాటని నేను ముప్పాటికీ సమర్థించుకున్నాను ఆ పుస్తకంలో ఏదూ లేదు మీరు అంత బాగా చెప్పలేదు మీకు ఎలా తెలిసిందంటే చర్జాకారాన్ని అడిగారు నేను ఆయన ఆయన కథ నాకు తెలుసు నేను ఒకవేళ అంతా దృష్టిలో ఆయన కలుసుకున్నాను ఆయన ప్రసంగం విన్నాము ఆయన కథ నాకు తెలుసు ఆయన ఎవరికి లేదు ఆయన రాష్ట్రంలో నేను అయితే నాకు నాకు నాకు లేదు అని మహానుభావులు బాగా విధానం ప్రశంసించాలి ఒక స్వామి ఏదో తెలుగు కాబట్టి మనిషి పేరు నిలువేస్తుందా సూత్రాల నుండి అడగాల సూత్రం తప్పులు కడక సూత్రం రాజు రాజ్యం అంటే దానికి నిలువేస్తుందాకేందా కాబట్టి బాగా మనిషి నాలుగు విద్యార్థి సమయ ఆదరే వ్యవస్థ ఎదు మంది అది ధ్యాయముందు మొత్తం షోలు వేయడం కోసం ఇది ఇదేంటి పరిత శ్లోకం చూసుకోవాలి అంటే శ్లోకంలో ఏముంది శ్రోహం వెలువేస్త కాబట్టి ఇదేంటి ఎందుకు శ్రవం ఇది అనగా శ్రవణము చక్కగా చెప్పవాలి శ్రవణం నుంచి చక్కగా చెప్పారు అక్కడ బ్రహ్మసూత్రాల మొదట ధ్యాయము సౌమయా ధ్యానము ఈ శ్రవణం నుంచి బాగా తెలుసుకోవాలంటే మనము అంటే మనం అంటే ఇక్కడ ముచ్చిన వాళ్ళు నాకు ఉంటాయని కాదు నేను ప్రపంచంలో అనేక రకాల ఆడియన్స్ కోసం చూశాను తర్వాత కొంత హాస్టల్ ఆడియన్స్ కోసం కూడా చూశాను హాస్టల్ హాస్టల్ ఉంటే వాళ్ళు ఎదు నేతే నాకు బాధరణం లేదు నాకు నా బిక్కున్నవాళ్ళ నుంచి చేర్చున్నా ఉత్సవాడు రా నేను పార్టీ వచ్చినా ముందు ఉండటం సన్యాసమే ముఖ్యంగా బ్రహ్మచార్యులు అందరూ ఒక ప్రపంచం నుంచి అన్ని కూర్చున్నా పార్టీ సన్యాసం అని కూర్చున్నారు నేను గమనించింది ఈ సన్యాసులు నేతాగా కలిసి కూర్చునేవాళ్ళు కాదు వాళ్ళు తప్పంతో ఏదో వాళ్ళ ముందుగా ఏర్పాటు చేసుకుంటారు నేతాగాళ్ళని హామీ ఎంత ఇచ్చారు నేను అడ్డు జరుగుతున్నాను వాళ్ళ మిగతా వాళ్ళతో కలిసి కూర్చునేవాళ్ళు కాదు నచ్చిన భాగంలో రెండు వాళ్ళతో కలిసి గోడ చేసిన నేను ఎంత సెపరేట్ స్టేస్ మేము దీన్ని అడ్జ్ చేద్దామని అనుకున్నా కానీ దాన్ని అడ్జ్ చేసి దయ విషయంలో అడ్జ్ చేద్దాం మళ్ళీ మొదటి మంది అడ్జెట్ చేయాలని నేను అభ్యర్థులు మనిషిని చూప్ లేకుంటే నేను పెట్టి రెండు ముందుకు ఇప్పుడు ఎవరైనా సీఎం కూడా తర్వాత నేను పార్టీలో పెట్టిన కూడా నేను సన్యాశమి అనేది నేను కూడా చూసాము అంటే ఎలాంటి ధ్యానము అలాంటి ధ్యానమే తప్ప ఈ సన్యాశంలో వాళ్ళందరూ ఏమనుకునేవంటే వాళ్ళందరూ మరియు వాళ్ళు కొంత ఉంది ఎవరుకున్నారంటే ఈ నేపథ్యంలో గజు పన్నెండు వంద ధ్యానం చెప్తున్నాడు అది కదా నేను చెప్పింది అవగాల్సిన మనం చదువు మాకు సమయం ఉంటుంది ఆయన ఏం చూశారు కదా అని వచ్చేవాళ్ళు అది ధవనం చేసి పెద్ద నేను ఎవరనే చేయడం జరుగుతున్నాను చూసిన నాకు కేంద్ర సమయం అమరావతి నేను చేసి ధరం చేసి నేను తొలగిపోతుంది తర్వాత చైతన్యం అనేటువంటి నిలబెట్టి మనం జరుగుతున్న మాట్లాడలేదు కదా మనం నిలబిస్తున్నాడే నేను ఎప్పుడైనా కోరుడు కదా ఏవైనా వీళ్ళు విశ్వస్తూ అంటారు అటువంటి విశ్వస్ పెడుతుంది క్లాస్ అనే వెంటనే వాట్సాప్ వాట్సాప్ ఉంటుందిగా ఈ వాట్సాప్ ఏమో నాకు తెలియదు నేను ఎలా అందరూ ఉన్నా అందరూ మాస్టర్ వాట్సాప్ కొను నాకు ఏదో తెలియదు ఇప్పటికి కూడా వాట్సాప్ అనే మాట లా వచ్చింది అసలు ఎందుకంటే వాటి సర్టిఫికేషన్ అనే క్వశ్చన్ నుంచి వచ్చి ఉంటుందండి టీ అపాసు ప్రిాస్తుందని యా సంగ్రహం చేసి ఇందులో భాని కాదు అంటానికి ముప్పై చేసి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అలా వచ్చి ఉంటాను అది నేను రూపించే తర్వాత నాకు తెలుసు అని కాదు దాని ఒప్పం ఏమవుతుందో నాకు తెలియదు లేదు వాట్సాప్ మెసేజ్ పెట్టేసి ఆ మెసేజ్ అని చూసినా మీరు నేను వాట్స్ స్వామి కింది చూడకుంటే భక్తి వట్ కి రిప్ల హాయ్ భక్తి దరి భక్తి నేను భక్తి నేను స్వామి సరే భక్తి నిర్దిష్ట దిగించంపరా వారికి రిప్లై ఆర్ రిప్లై ఇద్దరు సీన్ టు ఫిట్ ఇంటర్ పరంపర ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఇలా అవ్వడం వాళ్ళు ఎవరు అలవాటు ఉంటారు ఇలా వచ్చి వారు క్లాసు ఒకసారి క్లాసులు అంటేనే ప్రశ్న అడిగినా అలా క్లాస్ అవగానే ప్రశ్న ఎందుకు క్లాస్ అవ్వదని ప్రశ్న అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అయినా తర్వాత నాకు ఎవరో చెప్పారు ఆయన వాట్సాప్ లో నీ గురించి ఇలాగా చేశాడా అలాగా చే ఆయన వాట్సాప్ లో నెట్టడం కోసం నన్ను అడిగేవాడు ప్రశ్న కాబట్టి భంతి గురించి ఎవరు చెప్పారు కదా శంకరుడు భంతికి ఇలాగే నెలకొని ఎక్కడైనా ఇచ్చాడా అన్నాను అడిగడం అడిగితే నేను అమాయకంగా ఈ యుద్ధ చూడాలన్న ఫలోనా శ్లోకం చూసుకోండి అక్కడ ఇలాగే ఇచ్చాను అని నేను ఆయన వెళ్ళి వాట్సాప్ లో పెట్టడం తర్వాత నాకు ఎవరో వాట్సాప్ లో పెట్టడం నేను ప్రశ్నలు అనుకుంటున్నాను ఆ ముందు ఆయన వచ్చారు మళ్ళీ అయితే నేను ఇలా చేతి కూర్చోమని చెప్తామనుకుంటున్నాను పక్కగా నుంచి చెట్టు నిర్వహించాను నేను దాన్ని ఎక్కి దాన్ని కూర్చొని కానీ చాలా గెప్పడానికి మన గొప్పగా ఆలోచించి చెప్తాను అండి అన్నాడు రెగ్యులరేజ్ రాష్ట్రానికి మళ్ళీ లేదందుకు ఆలోచించాలంటే వలసపోయింది ఆ మొన్న అడిగిన ప్రశ్న గురించి మీరు ఆలోచించారా అని ఇంకా ఆలోచించారు లేదని చెప్తాను దీన్ని ఏమంటారంటే శ్రవణం ఎత్తి నేను శ్రవణం చేయకుండా అంటే నాకు అర్థమైంది నేను చెప్పిన గురువు బసం వందలా తల ఊపాలనా నేను ఎప్పుడైనా వాళ్ళు చెప్పాను అంటే మీరు నేను చెప్పిన మాటను మీరు తల ఊపండి అన్నింటి నేను ఎప్పుడైనా చెప్తాను అయినా ఏం చెప్పాను గురువు బసం తల ఊపవద్దు ఆలోచించండి చెప్పాను తర్వాత గురువు జనంలో నన్ను ఎవరు తెలవదు మీరు గమనించే ఎందుకంటే ఆ తలుపులు ఆ గురు అనే తలుపు నుండి నేను ఉద్యోగం పెట్టాను నన్ను అందరూ స్వామిజీని చూస్తాను తప్ప గురువులను నన్ను తెలవద్దు తర్వాత జ్యోతికి నేను గురువు జ్ఞానంలో నేను గురువు కాదు అది పాంత శ్రవణంలో ఇది ప్రధాన లక్షణం ఏంటంటే నేను గురువును మీరు చేసి అనుకోండి చెప్పవచ్చు అప్పుడు నేను అర్థం ఏదో తెలిసినా నేను ఏడు చెప్పినా నేను ఏ శ్రమాన అంతే కదా సంప్రదాయం ఉంది పరంపర ఒక ఆయన నలభై ఉండాలి పరంపర నేను పడమే పరంపర అనేది వస్తున్నా పదం పదం మొదటి పదంలో దేనికి పరంపర ఏమవుతుందంటే ఊరికొండ కాబట్టి ఆయన ఉనిపించేదానికి ఎస్ అనాలి అది శ్రవణం కాదు ఆయన చెప్పిన దాన్ని మార్చుకో నో అది శ్రవణం దు జీవితంలో బ్రహ్మా వితిసం లేదు ఉంటే నీ జీవితము ఎస్థము అనేది సే ఎస్ టు దాని మీద ఆలోచిస్తాం ఎవరో విద్యార్థి పాటలు వెళ్ళిపోయింది ఏదో గెట్టిన వెళ్ళిపోయాడే ఏదో చూస్తాం ఆవు దాన్ని శ్రవణం ఉంటా రెసిస్టెన్స్ తోటి శ్రవణం చెయ్యకూడదు నేను ఒక రకం రెసిస్టరెన్స్ తె ఇంకో రెసిస్టర్స్ ఆ రెసిస్టర్స్ ఏమిటో నేను భర్తను నేను నా భార్య నేను తెలియను మీరు ను మీరు మళ్ళీ అంత గట్టితో పెట్టుకుంటుంది అన్ను చెప్తూ ఉంటాం కదండి నేను చెప్పడం పుస్తకంలో వస్తే ఉంటుంది కదా పుత్రదారాది పుత్రదారా గృహ రేషు అనాశక్త చక్రభలో ఎన్నిసార్లు వస్తుంది అదిగంటిలో వస్తున్నాం ఇది చెబుతులు వెంటనే మీద ఆయనంటే అసానని కలిసి చెప్తానులే మనకు ప్రవేశం అలా చూపించింది అన్నాడనుకోండి అదే ప్రసి అదే రెసిస్టన్స్ అదే ప్రెసిస్ట అలాంటి రెసిస్టెన్స్ తో తర్వాత ఎందుకు అర్థం అన్న అదే ఉన్నాను నాకు అంటే ఆయన వైద్యం నుండి వైద్య గంటల్లోనే అర్థపెట్టుకోవాలి మనం వెంట గంటే భోజనం చేయాలి ఆయన చెప్పడానికి ఏముంది విన్నారనుకోండి డీస్ కాదు అని విశ్చిస్తుంది బంగారం నుంచి ముందుగా లేదు అని నేను ఆ బంగారం గు లేకుండా పోతుంది అంటారు అని అనుకుంటారనుకోండి డీస్ కాదు ప్రశ్నిస్తుంది అంటే నేను తెలుసుకుండా మీ లోపల నేను ఆ రెసిస్టెన్స్ పెడితే పాఠం అంటే ఆసక్తి అలాగే ఉండిపోతుంది అది పోసిస్టెన్స్ పక్కన నుండి ఆనందరాల తప్ప శ్రవణం చేయడం తప్ప రెసిస్టెన్స్ తోటి శ్రవణము చేయకూడదు తర్వాత ఎందుకు ఇదే తత్వ వశీ దైవము అది మూడు వందలలో ఉంది ఏంటంటే బయట జరిగేది నూనె వందలే మహిళ అన్ని మూలకి అంతరా అంతరాగంగా ఉన్నా తెలంగాణ బృందీ తెలుగు ఆ తెలుగు అందుకు చక్కటి కాబట్ మీకు ఎందుకు తెలుసు ఎందుకంటే బయట ఉంటుంది మీ లోపలే ఈ లోపల ఉన్నట్టు దానికి తెలుసుకుంటే బయట కూడా నేను లేదు నేను తెలుసు వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నాను వాళ్ళు వాళ్ళని తెలుసుకోవాలంటే మీ లోపల తెలుసుకుని బయటకు తెలుసుకుంటాను బయట తెలుసుకున్న వస్తాను వాళ్ళు తెలుసుకోవాలని ఎందుకు విశ్వాసం చూసుకోండి విశ్వాసం చూసుకుంటే మళ్ళీ తెలిసింది కదా భార్య ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అదే నాణ్యం సపోతే మీ శ్వాసం పెట్టి కూడా భావిగా ఎలా ఉంటుందో బయట పెట్టుగా అనుకోండి మీర తెలుస్తుంది కానీ బయట నాణ్యం కూడా ఏదైనా తెలుస్తుంది మీ చర్మ పరిశ్రమ పెడితే తెలుస్తుంది కాబట్టి మీ మొక్కల దగ్గర ఈ దళిత దైవాన్ని తెలుసుకోగలుగుతా ఈ లోపల దైవాన్ని తెలుసుకోకుండా దళిత దివానికి నేను తెలుసుకోలేను కాబట్టి మొక్కలు నిర్మాణం తెలుసుకోలేదు అని నేను చెప్తా ఈ విధంగా ఆయన నడుపుతానండి మనందరూ నడిచినా నడిపించే నేను పోరాట అంటే ఒక రెజిస్టర్ సిట్వం తత్వాన్ని చేస్తున్నారు అనే బోధనే కాకుండా విశిష్ట శ్రవణం చేస్తారు మందులు శ్రవణం ఎలా చేస్తారో తెలుసు అది చెప్తాను మాటలు చెప్తాను చదువుతాడు శ్రవణం కూడా చేస్తారు ఎవరు ఎలా పెట్టుకుంటారు వాళ్ళు ఎలా శ్రవణం చేస్తారంట వాళ్ళు చెప్తారంటే గీతలో భగవంతారాయణ పురుషోత్త చెప్తారు సర్వ నేను బ్రహ్మానుభుడు నేను లేదు చదువు నేను ఒక ఉపాధి బాట తప్పు అలాగే ఉంటాను అలాగే ఉండిపోతా అంటే వాళ్ళు వంద సంవత్సరాలు శ్రవణం చేసినా కూడా అలాగే ఉంటుంటా ఏ రకమైన ఆలోచన కానీ పరివర్తన కానీ ఏమీ లేకుండా అలా ఉంచుకుంటాను కాబట్టి శ్రవణం చేయడము అంటే ఈ అలాగే అలా ఉంది చెప్పడం ఒక చెడు ఆయనకి మారే మనం పడుకోవడం చూసుకుంటాం అయినా నువ్వు శ్లోణం ఒక చెవి కాదు రెండు చేయడం కూడా నిర్జేయించాలి రెండు చేయడం చనిపోవడదు మనస్సు నుంచి చేయాలి నువ్వు చెల్లిని నిర్ణయిపో ఆత్మను నిర్మించాలి అప్పుడు శ్లోణం అవుతుంది మీ వాళ్ళ దర్శనాలకి అదే తర్శనానికి అశివ ఉంటారు ఆత్మా బ్రహ్మాండ మీ ఉనికి మీ అంత బిల్లు ఆ వచనంలో శ్రవణం చేసేటప్పుడు దాని వెనక అశులౌడంలో ఉండాలి మీ అందరి బీయుడు అప్పుడు అది మీకు ఆటలిపో అంతేగాని చెప్పి దానికి పాడేసి మామూలుగా విషయాన్ని హరిత హరికందర చిత్ర హరిద జిల్లా ఆయన అద్భుతంగా ఎందుకు చేస్తాడు ఆయన చెంది దగ్గర స్ అల్ల జిల్లాలు ఆయన అభివృద్ధి కూర్చుంటారు పెద్దలు ఎవరు ఎదురు కూర్చుంటారని తెలుసు ఆ అరుడు ఈ ఆ పరిస్థితిలో అందరూ అలా కూర్చుంటారు కిగిరి మాట మొత్తం వచ్చేది వాళ్ళ మొత్తం వాటి నష్టం ఈ దేవుడు చూస్తూ అందరూ తెలుస్తూ ఉంటారు మీ నగరం ఎవరైనా తీసుకుంటాను చూడండి ఓ చెవి అందరిని పాటేస్తూ మరి జన పెద్దలు కూడా పెట్టుకుంటారు దేవుడు ఆజ్ఞాన యూనివర్సిటీ పెద్ద హాల్ వంద వచ్చారు పద్దు అంటే ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ వంద మంది వచ్చారు పెద్ద హాలు హాల్ అంటే ఎనిమిది వందల మంది వంద మంది వచ్చారు నా ముందు ఎవరు అక్కడ అక్కడ అక్కడ అక్కడ నేను నిశ్చయం వందల నుండి నేనందరము వచ్చిన సమాధానం చేసి నేను మిమ్మల్ని ఆయన మాట్లాడుతూ బాధలు నేను మిమ్మల్ని ప్రయత్నం అడగను మీరు ఆలోచించే ఎవరేసుకున్నామో వాళ్ళు ఎందుకు వచ్చినా వాళ్ళ లెవెల్ ప్రోషన్స్ ఇవ్వండి వాళ్ళందరి వాళ్ళందరూ నిలబడి ఉంది కూర్చుంటారు అప్పుడు ఇప్పుడు మీరు ఎలా మధ్యలో వెళ్ళుకోవాలంటే వెళ్ళిపోవచ్చు సమస్య మీరు అంత షేర్ తీసుకోవాలని కూర్చోకండి కొంతమంది అంటారు షేర్లు తీసుకోవాలని జరుగుతూ అనుకుంటు అంటుకుంటున్నాను అనే భయంతో అంటే ఎంతటి శ్రవణం పెట్టి మీరు శ్రవణం చేయాల్సి ఉంటుంది అసలు ధ్యానము శ్రవణము అయినది ఇంకా అనుకో ధ్యాన స్వాస్థ్యతీ స్వస్థతను కలిగించే అక్కడి నుంతుల చే ఆత్మయ బ్రహ్మా అనే విషయంలో సంభావ సంభవే అనుకూల తీవ్ర మొదట ధ్యానంలో శృతి ఉండడం అంత శృతి అంటే లాజిక్ ఆర్గ్యుమెంట్ చెప్పారు ఆత్మయం బ్రహ్మాండే ఆత్మ బ్రహ్మాండేసి వెళ్ళదు ఇది తెలుగు అది ఆత్మీ బ్రహ్మ లేదు అనేప్పుడు ఆత్మ గురించి వస్తుంది బ్రహ్మ గుండె స్వేచ్ఛ చేస్తుంది అవును ఆత్మ బ్రహ్మ అసలు ఇస్తుంది పద్ధతి ఆత్మ బ్రహ్మస్తున్నారు సమాధానం ఏమిటంటే నాన్నది అప్పులు తెలియనంత మాత్రమే ఉంటుంది అప్పులు తెలిసిన తర్వాత ఒకవేళ నిన్న మా ృంలో ఆత్మంగా వెళ్ళడానికి మేము చూపిస్తున్నాము అని చూపిస్తుంటుంది తప్పగా ఉండాలి మాత్రం ఉండదు కాబట్టి అని రెండవ ఛానం చేసుకో ప్రకటించిన వాడికి గురించి లేదు అని నిర్ణయం కూడా అది రెండు ధ్యానం చేస్తారు కాబట్టి ఇల్లు నిర్ణయం పరిశీలి ఎలా అంటున్నాయి మీ మనస్థితి ఎలా ఉంటుంది హాయిలో సంబంధ అనే శంక ఉన్నంత వరకు మనస్థితి చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది ఒక ఆయన కాకినాడ మేము పాఠంగా ఆ ఏదో చేశాను ఆ మొత్తంలో ఒక తల్లి తీశానైతే బాగున్నారా నేను కాకినాడ చూశాను నేను లేదు హైదరాబాద్ పనులు తెచ్చుకుంటాను నేను అని నేను అన్నాను అంటే నాకు ఇబ్బంది లేదండి ఆఖర్మూ బాధ తర్వాత నాకు డౌట్ ఆ డౌట్ నాకు చేరలేదు మీరు ఏమైనా అనుకుందామంటే వాటిని చెప్పేసి రైలిఫికేసి వెళ్ళిపోయారు అడగడానికి అవకాశం లేకపోయింది ఇంకెవరినో రెండు వేల పద్దెనిమిదిలో ఉంటే వాళ్ళకి వాటికి వెళ్ళదన్నారు నేను ఇంకా డౌట్ లోటు లేక లేక నేను రాత్రి డౌట్ చేసుకు ఈ రోజు కూడా దిగ్గు వచ్చాను అంటే నేను అవి కూడా సలహాకారు మంచి ఆయన డబ్బుతో ఈ ఆత్మా బ్రహ్మిక అది నేను చక్కగా నేను వివరించాను మళ్ళీ ఆ పాఠను ఏ పాఠం చెప్పానో ఆ పుస్తకం తీశాను ఆ తీసి ఇదే ఉంది నేను చెప్పాను నేను పోవే నేను మళ్ళీ మీకు వివరిస్తాను అని భావనతో అనేస్తాను అని కూర్చొని పెట్టిస్తాను అంత అని చెప్పి అమ్మాయి ఎంత భావంగా ఉంటాయి అంత బే అసలు డైపు తీరు పెడతారు అవు మాట ఎవరికి కాదు ఏ చెడు ప్రయాసి ఉంటారు చూడాల వాళ్ళకి డౌట్ వేలు కాదు ఒకవేళ డబ్బు వచ్చినా తీరు వరకు తిని మూడు వేల అది ఊరుకుంటారు ఒక చెడు ప్రావేశారు పా ఇప్పుడు అర్జెంట్ గా డెవలప్ చేయకోవాల్సినంత సమస్య సంసార విషయాలు ఎంత ఉంటాయి కదా వాటికి ప్రాముఖ్యం ఇంత వద్ద ప్రాముఖ్యమే ఉంటుంది కాబట్టి సందేహము ఉండేటట్లయితే వాటికి మనస్సులో ఇష్టాన్ని ఉంటుంది సందేహం తీసుకుంటే మనస్సు శాంతముగా ఉంటుంది కాబట్టి ఈ ముక్తులు రెండో విధంగా యుక్తులు చక్కటి స్పష్టంగా కలిగిస్తాయి ఇప్పుడు నేను ఒక ఆలయం నుంచి మద్దతు ఒక పద్ధతి చదువుతాడు అని అని అని దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి పరిశీలించి తెలుసుకుంటేనే మీరు ఈ మార్గంలో ముందుకు అనుభవం జరుగుతుందా ఒక ప్రశ్న ఉంటా చెప్పండి మీరు కూర్చోగా అది అడిగితే దాని తండ్రి సమాధానం అవునండి దాన్ని తెలుసుకునే అలా నా అప్పుడు మరి చూస్తూ శాతాలు టైం టైం కొంచెం పెట్టారు ఆ పెళ్లికి అవమానం వస్తే వెళ్ళారు అందులో దేవత పెళ్ళని అద్భుతంలో మూడు వందల కళ ముందు మూడు వందల పది అవ్వాలండి అక్కడికి ఆ హాల్ కొన్ని పెట్టినాడే అంటే ఏమన్నాను మరి పెట్టుబడి వేరే చూసాను కదా పెట్టినా ఏంటండి అన్న అంటే రోజు ఇక్కడ పక్కన ఏమిటంటే ఆ రోజు మొత్తం అవును పెళ్ళి అదే రాజకీయానికి కదా ఈ లాంటి ఆ రోజు నేను అలా మళ్ళీ రండి పన్నెండు రెండు గంట ఎప్పుడు నాలుగు రోజులు పని చేస్తారు వాళ్ళు ఎప్పుడు వస్తే అక్కడే మళ్ళీ చేశారు అదే దానివల్లి అలా రావడం వెళ్ళి అనుకున్నారని చెప్పాను అంటే వెస్టర్న్ సొసైజేషియో లేబర్ పబ్లిక్ కాను నేను ఎప్పుడు అంటే ఖైదా పదకొండు వేల ఇరవై ముప్పై ఎందుకని అంటే పదకొండు వేల ఇరవై మందితో ఆ నక్షత్రం అయిపోయింది పదకొండు ఇరవై మందితో ఆ నక్షత్రం అయిపోయింది ఆ తర్వాత నక్షత్రము ఇరవై హిస్తా ఉంది ఎమ్మిత్త ప్రకారాలు అక్కడ మీరు అవన్నారంటే ప్రతి వ్యాధి ఉత్తీర్ణ తయారు చేసి ఇలాంటి సుమారుగా సుబ్బాంత్మైన అంటే వాళ్ళు బాబా నుంచి అడుగుతారు అడుగుతారు బాబా అంటే దాని గు ఆ రాశి కాదు మన పక్క రాశి ఓకే వేరు కొన్ని మోడీ కాదు మీ రాశి మీరు ఊరి వాడు కాదు ఆ రాశికి వేరుకి చోట కానీ సమాజం అంత నిశ్వాసాలలోకి వెళ్ళిపో మన మన జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి కనుక ఈ నివసాలను బట్టి రావసరీ వచ్చిపోతుంట ఎంత నిశ్వర్భాగా ఎంత మోడంటే నేను సార్లో నేను అనుకున్నాను ఈ రోజు చూశారు నగబాబున సార్లు కూర్చున్నారు మీరు ఎలా తెలుసు అంటే అవినట్టు అంటే వాళ్ళ ఆలోచించుకోవడం జరిగింది ఏదైతే పెద్దల మీద సంక్షేమం వాడు అది మంచి కాకూడదు అదే నమ్మేలా సంక్రాంతిగా ఉంది అసలు నేను ఒక ఆయన నేను అడవి అంటే నేనన్నాను ఆ పేరు నుంచి ఎక్కడన్నాను అది చెప్పాను అంటే ఇంటి మా ఇంటి అన్నారు అప్పుడే కొల్లూరు కొల్లూరు ఎందుకు వచ్చిన గ్రామాల గ్రామం స్టార్త ఉంటుందంటారు అబ్బాయి అంటే ఇంటికే ఆ ఇంటిదే నేను తెలిసిన శుభ ఇది అత్య వాస్తవ వాస్తవము అయిదు అత్య నీది ధనో ప్రసాదుదను మొదలు తీసుకో అంటే కొని సోమయ ఉంటది ఏ కొనోది కొడుతది హ్ ఈ వేరే ਵਿਚారే పెట్టుంటావేంటి దీనినే నాది ఏంటి ఏంటి అందులో <Gülistan> దాని చెప్పలేదు ఆయన అనేక శిక్షణ కూడా చెప్పుకుంటు అర్థం లక్ష్య చెప్పినట్టు ఆయన జరిగింది తెలుసు కాదు నేను పరిశ్రమ చేసి తెలుసుకోవాలి కఠిన ముందు అలాగే నమ్మకో అని అంటే పరిశీలించి తెలుసుకోవాలి ఆ విధంగా పరిశీలించేసుకోవచ్చు ఆ లక్షణం ఏదైతే అది ఈ అభివృద్ధి ధ్యానం బాగా అభివృద్ధి ఈ శవణ నువ్వాలే రోజు క్రమంలో సమన్య ధ్యానం చేస్త ప్రసిద్ధి ద్వితీయా స్వచ్ఛే స్పష్ట Africa and the loc mondoNetati Sarvaldha estajspe Sannara vapa v respuesta Ve seeds in the first person tamam vada yati asu kumbhi swasti nakar upuru niramire swastada yati sattvam sambhavana tasyam praine pavana tasyam buddhi yatvajat inda neyajayati గు <sussurra> జగో <sussurra> ఒకటి రెండవది జగత్తు సంస్కరణ మీ ముందు కలిసి ఉంటాం అంటే దేశమే నేను అనే అజ్ఞానంలో మాత్రమే జగత్తు సంస్థ అని చూస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది మీరు రక్తం కొట్టుకున్నప్పుడు రూపాయలు కొట్టుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది రూపాయలు నాలుగు అనిపిస్తూ అదే అనిపిస్తుంది అంటే ఇంకా రెండు ఎలా అంతా అందపడలేదు సత్యము అనిపిస్తుంటా లేదా మీకు ఏమనిపిస్తుంది అది ముఖ్యం నేనే దేహము అనిపిస్తున్నా లేదా ఎంత ఒకటైతే మేమే దేహము అని అనిపిస్తున్నది లేదో అంత ఒకటి ఈ జగత్తు సత్యము అందుకు కాబట్టి యాత్ర వాళ్ళు లక్ష్యం చూస్తారు వాళ్ళు నిశ్చయాన్ని పెడుతున్నారు నిశ్చయాన్ని తింటున్నారు కోరుతా కొంతమంది వాళ్ళు సమావేశం పెట్టుకో జగత్తి విషయాన్ని శ్రీశంకర చెప్తున్నాను ఇంకా నేను కొంతమంది జగన్ చూసాను అని ఒక నేను మహాత్ముని చూశాను ఆ మహాత్ముడు నాతో ఉంటున్నాడంటే కేవలంలో చెప్తున్నాడా కేవలం పొడ్యూషన్స్ మాత్రమే చెప్తాడు శంకర్ గర్భాడు శ్రీకృష్ణుడు అక్కడ అలా చెప్పాడు కృషి అక్కడే బ్రహ్మాన్ చెప్పాడు అతను మాత్రం చూస్తూ ఎందుకంటే ఉత్తే అంటే తన కురించి లేకుండా చేస్తున్నాడు ముఖ్యంగా కృష్ణ ఎవరు సత్యంగా కృష్ణు ఎవరు స్వప్న అది ఉపరిశోధి కదా ఉండగా మామూలుగా అలా అనిపిస్తుందా అని నేను వచ్చేది ఎప్పుడు క్రైస్ చేస్తున్నాడు నప్పుడు లక్షనంలో ఉన్నప్పుడు ఇతర ఇచ్చేనా పెద్ద తేడా ఏదైనా క్రైస్ చేస్తున్నాడు నో మీరు ఇట్లా ఎంటాల్మెంట్ అని కూర్చుంది ఈ జగత్తు స్వప్నము స్వప్న చెప్పుకోవాలి ఈ జగత్తు స్వప్న ఈ జగత్వంలో ఒకటి ఉండే కారణంలో ఈ సంవత్సరం ఉన్నది మనం అనుకోవాలి ఇది స్వప్నం స్వప్నం తిరిగి రెండుసార్లు ఒక్కసారి అలా అన అప్పుడు కళ్ళు తీసి కళ్ళు తెలిసి మళ్ళీ క్రైసిస్తే ఎక్కడికి అలంభైపోతుంది అప్పుడు నేను ఎలా అనుభవించిందో తెలుసుకో అనిపిస్తున్నా చూసినా మీకు మనసు తెలుసుకోద్ధగా తనక శ్రవణం చేసిన వాడు అంటే మీరు రేదాంతాన్ని బాగా ఉత్తపించుకున్నవాడు అయితే అర్వాలి అని నేను తెలుసుకోవచ్చు అంశం లేదా ఎందుకు తగ్గుతాయి అంటే దేవుడు అనుకోండి అంటే మేము ప్రజాంతం అంత వర్షం లేదు కాబట్టి జగత్తు వచ్చేది ఎంత వర్గం చేస్తుందో తెలిసిన ఎవరే మేము అని ఆయన ఉద్దేశించినంత వర్గం కాబట్టి మరి జగత్తు కాదు ఎవరితో నిత్యముల అవుతుంది శక్కు మీరు జ్ఞానకాలుగా కాదు మీరు తప్పధర్మానికి ఎలా చూసుకోండి ఎగర్పు మంది ధ్యానము మీరు ఎందుకు కనిపిస్తుంది ఎందుకని తీసుకోవాలి ఎన్న కదా మీరు సిక్స్ లోప జగత్వ అలాగే నేను ఇప్పుడు పుట్టాను అప్పుడు పుట్టాను పుట్టాను పుట్టాను పుట్టారు అని అలా భారత్ కూర్చున్నా ఎవరితో సత్యం అని భారత్ కూర్చున్నారు అల్లెకుంటారు మీరు బయటపడలేదు अधिशिवो विश्वामुजरा नित्यं ओम् गुरु नमो नमः सर्वं नमो नमः आद्यां पूर्णां वा सुष्यते ओम् जानं जहानं जहानं परं नमो नमः